చేసి పరిశుద్ధులకు దేవా వేసే మీకు వదనాలు నైనా సర్వనతుడ సమస్త సృష్టికి మూలకారకుడు దేవ మీకే స్తోత్రాలు ప్రవ్వ నైనా ఈ ఘర్షణ కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి అనేక ప్రాంతాలలో మీరు మమ్మల్ని నడిపించి తిరిగి మీ సన్నిధి మమ్మల్ని నడిపించినా దాన్ని మీకు వదనాలి సురక్షితంగా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన దాన్ని మీకు వదనాలు ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మీ యొక్క స్వరని విని దానికి వేదేత చూపించడానికి మేము ఇక్కడికి వచ్చినాం ప్రవ్వా మా యొక్క ఆశని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో దేంట్లో కూడా ఆనందం లేదు ప్రవ్వ సమస్తము వ్యర్థమే సూర్యుని కింద మనుషులు పడు అగచాట్లు అన్నీ వ్యర్థము అని బైబిల్ చదవిస్తుంది ప్రవ్వా కానీ మీ అందే మాకు సమస్తము విలువగలది నైనా పొందుకోవడమే మాకు బహు విలువగల జీవితం అటువంటి జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించింది మీకు ఎంతో వదనాలు దాన్ని జాగ్రత్తగా మేము పట్టుకొని ముందుకు పోలాగానే సాయపడండి మీ రాకడాకు సంబంధించిన సూచనలు అన్నీ మా విమోచన దినము ఎంతో సమీపంగా ఉందని మేము విశ్వసిస్తున్నాం మీ రాకడ వరకు ప్రవ్వా మేము ఇదే విధేతలో ఇదే విశ్వాసంలో ముందుకు కొనసాగలాగానే సాయపడమని ప్రార్థిస్తున్నాం అనేక ప్రాంతాలలో మీ యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించుటకు మీరే పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం మా శరీరాలు కృషించిపోతున్నాయి ప్రవ్వా మీరే వాటిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలా దాన్ని మీ సత్యాన్ని దాని ప్రకారంగా జీవించాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా అటువంటి సేవ కొరకు మేము సిద్ధమవుతున్నాం ప్రవ్వా సిద్ధపరచవాళ్ళు మీరునైనా మీరేమో నడిపించి మీ కొరకు సాక్షలు ప్రార్థిస్తున్నాం వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు తాకమని ప్రార్థిస్తున్నాం స్వసత దయచేని అయినా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి కుటుంబాలను ఆశ్రయించండి మీ రోషం కలిగి పౌరుషం కలిగి చివరి వరకు జాగ్రత్తగా జీవించే కుటుంబాలుగా తయారు చేసి నడిపించమని అగ్గై గ్రంథంలోని చివరి వాక్యాలను మేము ఈరోజు ధనిస్తుండగా మీరే మాకు సహాయకులు గుడి నడిపించమని ఏన్స్ క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె పోయిన వారము మనము దేవుడి వాక్యాన్ని గనించడానికి ఇక్కడ రాలేదు ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్ శబ్దాలు అవన్నీ ఉండే సాధారణంగా ఈ లో సమ్మర్ హాలిడేస్ అలా ఇక్కడ అంతా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అయితూ ఉంటాయి కాబట్టి ఆ నాయిస్ ఎక్కువ ఉంటుంది మనం ఇట్లా కూర్చొని వినలేం అవన్నీ సరే దేవుని దేవాలు అవి అయిపోయినాయి అవి కూడా ముఖ్యమే కదా స్పోర్ట్స్ కూడా ముఖ్యమే ఫిట్ ఫిట్నెస్ అన్ని ముఖ్యమే లైఫ్లో దీనికి దానికి సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సమయం కావాలా స్పోర్ట్స్కి కూడా సమయం కావాలా అన్నిటికీ సమయం క్రమంగా వాటిని మనం పాటించాలంతే బాడీ ఫిట్నెస్ కూడా మనం తగిన సమయం ఇవ్వాలా మంచి ఆహారం పొందుకోడానికి సమయం ఇవ్వాలా దానికి రెస్ట్ ఇవ్వాలా ఇవన్నీ క్రమబద్దంగా జరుగుతూనే మనము ఆయన కొరకు సాక్షులుగా జీవించగలం లేకపోతే మన శరాల పట్టలేవు హగ్గ గ్రంథంలోని మనం వాక్యాలను ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి ఈరోజు తొమ్మిదవ తారీఖు జూలై రెండు సంవత్సరం బైబలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఇప్పుడు ఉంటుంది బబులోను కాలం అని క్రైస్తవులు కూడా ఒప్పుకోరు ఎందుకు అంటే హక్కై ప్రవచించిందే బబులోను కాలం సంబంధించిన విషయాలు బబులోను కాలంలో పరిస్థితులు ఏ రీతి ఉన్నాయి నుంచి దేవుని కొరకు రోషం కలిగి పౌరుషం కలిగి తిరిగి దేవుని మందిరాన్ని కట్టుకోవాలా లేక మరమ్మత్తు చేసుకోవాలా కూలిపోయిన గోడలను కట్టుకోవాలా అన్న తపన ఆసక్తి కలిగి యాభై వేల బయటికి రావడం మనం చూస్తున్నాం అందులో వృద్ధులు ఉన్నారు యవనస్థులు ఉన్నారు యవనస్తులు ఎంతో ఆసక్తితో ముందంజ వేసిండ్రు వృద్ధులు వెనకలా ఉండి సపోర్ట్ చేస్తుండ్రు అది హగ్గ గ్రంథంలోని పరిస్థితి మనం కొత్త కాలం నుంచి ధ్యానిస్తున్నాం రెండవ అధ్యాయానికి వచ్చేప్పటికీ ఏం జరిగిందన్న విషయాన్ని మనము గత రెండు వారాల నుంచి ధ్యానిస్తున్నాం బహుశా అనుకుంటే ఈరోజు దాన్ని మనం ముగించుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే ఆ మందిరపు పునాదులను సరి చేసి దాని గోడలు కడుతుంటే వృద్ధులందరూ ఏడిసినట్లు మనం చూసినాం కదా యజార్గ్రంథంలో అది దేవుడు చూపించింది మనకి వృద్ధులు అందరు ఏడుస్తున్నారు అంటే పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఆ మందిరపు పునాదులు వేస్తేప్పుడు దాని గోడలు కడతపుడు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారు అంటే వాళ్ళు యవన ఉన్నప్పుడు వాళ్ళు యవన కాలంలో ఆ మందిరము చూసి దాని వైభవాన్ని చూసి ఇప్పుడున్న మందిరము ఇప్పుడు కట్టబడుతున్న ఆ పునాదులను ఆ రాళ్లను చూసి ఆ ఇటకలను చూసి దుఃఖపడింది వాళ్ళు నేను ఈరోజు సాయంత్రం చూస్తున్నా మొదటి రాజుల గ్రంథంలో సొలమును ఆ మందిరాన్ని కట్టించిన దాని విశదీకరణ చూస్తే ఆశ్చర్యపోయినా ఎంత పెద్ద మందిరం అది దాని గోడలు దానికి దాని స్తంభాలు గడప కమ్మలు ఇవన్నీ వాటి గురించి విశదీకరించినప్పుడు ఆ మందిరము అంత పెద్ద మందిరము దాని బంగారు రేఖతో పొదిగించి ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక అంచనా ప్రకారంగా కనీసం మూడు నాలుగు మిలియన్ డాలర్ల ఖర్చు కావచ్చు అంటే ఈరోజు లెక్క చేస్తే సరే మూడు నాలుగు మిలియన్ డాలర్స్ అంటే మనం దాన్ని లెక్క మనం అంతగా డబ్బు కావచ్చు అంటే ఆ బంగారు రేఖతో పొదిగి దాన్ని కట్టిండ్రు అన్న విషయాన్ని అక్కడ విసిద్ధ దాన్ని వాళ్ళు చూసినారు కలరా సపోజ్ మన మన యమన కాలంలో మనము అటువంటి మందిరాన్ని చూసి మన వృద్ధాశనకు ఇష్టపడికి ఆ మందిరపు బంగారు రేఖ అంతా ఎవడన్నా కరగదీసి తీసుకుపోయి దాన్ని మొత్తం శిథిలా స్థితికి తీసుకొచ్చి కింద కూలగొట్టేస్తే దాన్ని తిరిగి మన కాలంలో అప్పుడు మనం కూడా దాన్ని అదే రీతిగా పోల్చుకుంటా ఉంటాం కదా మన బలహీనత అది సాధారణంగా ఎప్పుడు కూడా మనం పాత కాలమును ఇప్పుడున్న ప్రసత కాలంతో పోల్స్తూ ఉంటాం పాస్టర్లు కూడా చాలా మంది అదే రీతిగా పోలుస్తుంటారు మా కాలంలో మేము చేసినట్టు సేవ మీరేం చేస్తారంటారు మా కాలంలో మేము ఎట్లా పాడటోళ్ళం అంటారు కొత్త పెద్ద మనుషులు మేము గంటలు గంటలు దేవుని ధ్యానించే వాళ్ళు మీరేం ధ్యానిస్తున్నారు అంటారు అట్లా పోల్స్తూ ఉంటారు అన్నట్టు అదే ఆ అదే ప్రస్తావన అటువంటి పరిస్థితి రెండవ అధ్యాయంలో మనం గమనించినాం పోయిన వారం అటుపోయిన వారం వృద్ధులందరూ ఏడుస్తుంటే గొప్ప జనం సరే కొంతమంది వృద్ధులు ఏడుస్తున్నారు కానీ గొప్ప జనం అందులో ఎంతో మంది ఉన్నారు సంతోషంతో కేకలు వేస్తున్నారు అన్న విషయాన్ని మనకు అనిసిన పైనవారం కొంతమంది ఎంతో దుఃఖంలో అరుస్తున్నారు అయ్యో ఏం స్థితి ఇది ఏ గతి నేను ఎందుకు బ్రతికురాను కొంతమంది అంటారు వృద్ధులు నేను ఎందుకు బ్రతికురాను ఇది చూడడానికేనా అనేసి వాళ్ళని వాళ్ళు శపించుకుంటా ఉంటారు యోగుడు శప్పించుకున్నాడు కదా నేను పుట్టిందేమో శపించబడదు గాక అది అంటే వృద్ధాప్యంలో మనుషులు ఆ రీతిగా మాట్లాడుతుంటారు కొంతమంది నా కళ్ళ ముందు ఎవరు అసలు చనిపోతుంటే దేవుడు ఆ నన్నే తీసుకుపోలేదు అని ఏడుస్తారు ఇది బలహీనత అన్నట్టు మన బలహీనత కానీ దేవుడు ఎందుకు నిన్ను దాన్ని చూడనిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించాలా నేను ఎందుకు ఇంతకాలం ఇంకా బ్రతికునేందు ఎందుకు నన్ను నాకు చూపిస్తున్నావు దీనిలోని సతిని నేను గ్రహించాలా అంటే ఆయన మాట్లాడా తప్పగా మాట్లాడతారు మీరు చూస్తున్న వైభవము అది మనుషుల చేత కట్టబడ్డ వైభవం అది దేవునికి రాదు మహిమ నువ్వు ఎంత గంభీరంగా మందిరం కట్టినా దేవునికి మహిమ రాదు అన్న సత్యాన్ని అక్కడ చూపిస్తున్నాడు యాజకులకు అక్కడ యాజకులు కొంతమంది పోయే వారం చూసినాం ఆ హెజ్రా గ్రంథంలోని వాక్యం చేసినప్పుడు నా జ్ఞాపకం వసలేదు ఎసరా మూడవ అధ్యాయము పన్నెండవ వర్షంలో చూస్తున్నాం చూడండి సరి నిహమియాకి ముందుంటది కదా అక్కడ మూడు క్రైస్తవ గుంపులు మనం చూస్తున్నాం కదా మూడు క్రైస్తవ గుంపులు మునిపటి మందిరం అంటే దగ్గర దగ్గర అరవై సంవత్సరాల క్రితము ఉన్న మందిరాన్ని చూసిన వాళ్ళు వీరు అంటే అప్పటికి అరవై సంవత్సరములు వాళ్ళు బానిసత్వంలో ఉండి తీర్మానించినారు బయటికి వచ్చినారు మందిరం కట్టుకోవాలి తిరిగని మునిపటి మందిరంకు మందిరమును చూచిన యాచకులలో మొదటి గుంపు అది రెండవది లేవీలలో మూడవది ప్రధానులలో మూడు గుంపులు యాచకులు లేవీలు ప్రధానలు లేవీ అనేది ఒక గోత్రం యాచకులు అంటే రకరకాల యాచకులు ఉండొచ్చు ఏ గోత్రంలోకి యాచకులు రావచ్చు కానీ పాత నిబంధన కాలంలో కేవలం గోత్రం నుంచే యాచకులు రావాలా ఇప్పుడు మన దేశంలో చూస్తే బ్రాహ్మణ్ ల కూడా ఒక కోక్ చెందిన వాళ్ళే యాజకులుంటారు ముస్లింస్ లా కూడా ఒక్క కోవకు చెందిన వాళ్ళే యాజకులుంటారు అట్లా ఆ రోజులలో కూడా లేవి అనే గోత్రంలో పుట్టిన వాళ్ళే యాజకులు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ మన యాజకులు కానీ ప్రభువు అందరినీ యాజకులుగా మార్చిన మనం కృత నివారణ కళలు ఎందుకంటే ఆయననే ప్రధాన యాజకుడు ఆయన చీఫ్ ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ఆయనని మెబడిసిన వాళ్ళందరినీ యాజకులుగా చేస్తున్నాడు ఇది ఆత్మీయమైనది ఇది శారీరకమైన కాదు రక్తంతో కూడింది ఏం లేదు అక్కడ నువ్వు రక్త సంబంధం పలాని గోత్రంలో పుడితే నేను స్పెషల్ అని గుర్తించాడు దేవుడు అది నువ్వు చేసుకున్న గొప్పతనం గాను కూడా కాదు నువ్వు పలాని గోత్రంలో పలాని కులలో పుట్టినావు అంటే నీ గొప్పతనం గానే కదా దాన్ని చూసి మనం మీరవిగర్ది కూడా లేదని చెప్తున్నాడు చాలా ఆ విషయం మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలా సమరస్థితితో మాట్లాడినప్పుడు కూడా అదే జరిగింది మేము మేము అంటరాని వాళ్ళం కదా నువ్వు నన్ను ఎట్లా నీళ్ళు అడుగుతున్నావు అని ఆమె ప్రశ్నిస్తుంది అప్పుడు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏం నేను ఎవరు నువ్వు గ్రహించగలిగితే రివర్స్ నన్నె నువ్వు అడుగుతావు నీళ్ళు అన్నాడు నేను ఇచ్చే నీళ్లు ఈ లోకపు ఇచ్చే నీళ్ళు అంటే కావు కూడా అన్నాడు అది జీవజలం అంటే ఆ నీళ్లు తాగితే నువ్వు నిత్యము నీ దాహం నుంచి విడదల అది నేను నిత్య జీవానికి నడిపిస్తుంది అన్న విషయాన్ని ఆ సత్యానికి జ్ఞాపకం చేసి అప్పుడే సంబర స్త్రీ చెప్తుంది మళ్ళీ మేము ఎక్కడ చేయాల దేవుణ్ణి దానికి ఎక్కడ స్థలం దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఏదని కొన్ని సమాచారాల క్రితం నేను వాకే చెప్పిన దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలం ఎక్కడా అంటే చాలా మంది ఏమంటారు అంటే పాలని స్థలం పాతని మన అపోకరం చేస్తే ఎరుసలేం లనే ఒక మందిరం కట్టుకున్నారు వాళ్ళు క్రైస్తవులు శిష్యులు మూడు మంది ఒక మందిరాన్ని కట్టుకుని అక్కడ ఆరాధించారు దేవుణ్ణి ఇక్కడనే ఆరాధించాలి మనం అని దాని తర్వాత దేవుడు అక్కడ నుంచి పౌలు లేపినాక కొంతకాలానికి అంత్యోకయ అనే అన్యల ప్రాంతంలో మొట్టమొదటి క్రైస్తవ సంఘాన్ని స్థిరపరిచినాయను అక్కడ క్రైస్తవ సంఘము అన్యుల సంఘము ఫస్ట్ టైం చరిత్రలో ఎక్కడ స్టార్ట్ అయిందంటే అంత్యోకయా అనే స్థలం యాంటియోక్ అంటారు ఇంగ్లీష్లో అక్కడ స్టార్ట్ అయింది ఆరాధన సరే వీళ్ళు ఎరుసలేంలనే ఆరాధన చేస్తున్నారు లేక అంత్యోకల్ని ఆరాధన చేస్తున్నారు కానీ దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ఒక ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు అన్న విషయాన్ని ముందుగానే చెప్పింది సమరస్థీతో మేము ఆ యొక్క గెరిజిము పర్వతం మీద వెనకడికి ఆరాధించే దేవుణ్ణి మీరేమో ఎరుసలేములనే ఆరాధించాలా అని మీరు కండిషన్స్ పెట్టిండు అంటే సమరీలకు గెరిజేము పర్వతం మీద ఆరాధన ఉంటే వీళ్ళు ఎరుసలేం ఎరుశలేం కూడా పర్వతం మీదనే ఉంది వారి ఎరుశలేం మందిరం కూడా పర్వతం మీద కట్టమనిదింది కాబట్టి వెనకడి నుంచి ఈరోజు మందిరాలు ఎప్పుడైనా పర్వతాల మీదనే ఉంటాయి లేక కొండల మీద గుట్టల మీద కడతారు మందిరాలు చరిత్ర అంతా మొదలుకొని ఈ రోజు వరకు కూడా అక్కడనే ఉంటాయి కానీ దేవుడు ఆ అమ్మాయి ఆ స్త్రీతమ్మా దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ఆ గెరిజీం పర్వతం కాదు ఏరుచలిం పర్వతం అసలే కాదు దేవుడు ఏర్పరచుకున్న ఆరాధన స్థలము ఈ లోకంలో ఒక ప్రదేశానికి ఒక స్థలానికి సంబంధించింది అసలే కాదు అని ఆరాధించే వాళ్ళు ఆత్మతోను సత్యంతోనే ఆరాధించాలన్నారు ఆత్మతోనూ సత్యంతో ఈ రెండే కండిషన్స్ దేవుని ఆరాధించాలంటే ఒక స్థలానికి ఒక ప్రాంతానికి సంబంధించింది అసలే కాదు ఒకవేళ ప్రభు ఆ రోజు ఫలాని స్థలం చెప్పింటే ఈరోజు మన పరిస్థితి ఏమైంది పరిగెత్తటోళ్ళం అక్కడ ఎరిశలంకి పరిగెత్తే వాళ్ళం నేను కొంతకాలం నుంచి ఒక రెండు మూడు వరం నుంచి ఎర్మియా గ్రంథం ధ్యానిస్తున్నా ఎందుకంటే అది చాలా కష్టంతో కూడిన ప్రభావించిన పుస్తకం నా ఐదవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇసల్ ఏం చేశానన్న విషయం అక్కడ చూస్తున్నాం వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఏం చేశారంటే రకరకాల దేవతలను తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ పెద్దల సమాధులన్నీ తొవ్వేసి ఆ యువకులన్నీ తీసుకుపోయి ఒక స్థలం పేర్చి వాళ్ళ దయలను ఆరాధించారు దేవతలను ఆరాధించారు విగ్రహాలను ఆరాధించారు అది నీచంగా అనిపిస్తుంది కదా అది నేను ఊహి నేను దాని ఆ వాక్యం ధ్యనిస్తూ ఊహిస్తున్నాను పిక్చరైజ్ చేసుకుంటున్నాను మొత్తం దేశమంతట వాళ్ళందరూ వాళ్ళ పూర్వీకుల సమాధులన్నీ తవ్వేసి ఆ ఎముకలన్నీ తీసుకొచ్చి వాటి అన్నింటినీ రోడ్డు మీద పరిచి ఆరదీసినట్టు ఎంత గలీజుకుంటుంది చాలా గలీజుకుంటుంది కదా చూడడానికి అది ఊహిస్తేనే నాకు ఒళ్ళు జల్దరిస్తుంది అది నిజంగా జరిగింది ఇంకెట్టుండే పరిస్థితి తర్వాత వాటిని ఎవడు తిరిగి పూడ్చాలా వాళ్ళు అట్లా పూడ్చకుండా విడిచిపెట్టేసినట్టు అంత భయంకరంగా అది ఇర్మియా జ్ఞాపకం చేస్తాడు ఐదవ దేవుని అనుకుంటా అంత భయంకరంగా వాళ్ళు దేవుని ఆరాధించారు అంటే వాళ్ళు వాళ్ళ సొంత తలంపులు ఉపయోగించారు ఈ రీతిగా ఆరాధిస్తే దేవుడు మా పూర్వీకులు చాలా పరిశుద్ధులు కదా వాళ్ళ ఎముకలు తీసుకుంటే కూడా పరిశుద్ధంగా ఉంటుంది కాబట్టి వాటిని పెట్టుకొని మనం పూజిస్తే దేవుడు మమ్మల్ని కనికరిస్తడేమో కనీసం మా పూర్వీకుల పేర్లు జ్ఞాపకం చేసుకున్నా మమ్మల్ని ఆశ్రయిస్తారేమో అని వాళ్ళు సొంత తలంపులు ఉపయోగించారు కానీ దేవుడు అటువంటి ఆరాధనని ఎప్పుడు స్వీకరించలేదు వారి దేవతలకు మీ వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు అని అని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసాం ఈ త్రిపక్షికంలో మనం వారి దేవతలను వాళ్ళు ఆరాధించే విధానంగా మీ దేవుణ్ణి మీరు ఏ రూపకును ఆరాధించు కాబట్టి అది ఒక శారీరకమైన స్థలానికి సంబంధించింది కాదు అది ఆరాధించే విధానం ఏ రీతిగా ఉంది దేవుడు ఆరాధన కేవలం మన ప్రభులనే నా నామంన మీరు ఏమైన తండ్రి అది మీకు దయచేయనడు కాబట్టి ఆరాధన స్థలము ఒక ప్రదేశానికి సంబంధించింది కాదు ఒక పేరుకు సంబంధించిందన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండడు అది కేవలము ఏసుక్రీస్తు నామంనే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఎందుకంటే పర్లోకం గాని భూమి గాని భూమి క్రిందే గాని పిలుపుల రాష్ట్ర పద ఏ నామానికి అటువంటి ఆధిక్యత అనుగ్రహించలేదు కేవలము ఏసుక్రీస్తు నామన్నే మనము దేవుని ఆరాధించాలన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాం కాబట్టి దేవుడు ఏర్పరచుకుని ఆరాధిస్తున్న కేవలము ఏసుక్రీస్తు నామే అంతే అది కాబట్టి ఆ విషయం మనకు మాకు బాగా అర్థమైనాక మనం కూడా సమరస్లాగా మేము ఎక్కడ ఆరాధించాలా అని అడగడానికి వీల్లేదు ఈరోజు మత క్రైస్తవ బలహీనత అయింది మందిరంలో పోయి ఆరాధిస్తే దేవుడిని ఆశ్రయిస్తాడు పలాని ప్రాంతానికి పోయి ఆరాధిస్తే దేవుడిని ఆరాధిస్తాడు అది పాతకాలపు విధానం నేను తీర్థయాత్రలు చేస్తేనే దేవుడిని ఆశ్రయిస్తాడు అది పాతకాలపు విధానం నేను పోయి ఏడు సార్లు నదిలో మునిగితేనే దేవుడు నాకు స్వసత ఇస్తాడు ఇక్కడ నుంచి చాలా మంది పోతారు గోల్కొండ క్రాస్ రోడ్స్ నుంచి ఒక ఆయన తీసుకొని పోతా ఉంటాడు యర్షలింకి పోయి అక్కడ యోర్దన నదిలో బాప్తిజం ఇస్తారు అంటే ఆయన ఊహించుకుంటాడు బాప్తిజం ఇచ్చి యువహాను యేసపులకి వాప్సం ఇచ్చినట్లు ఆయన ఇక్కడ అనేకులను తీసుకొని పోయి అక్కడ బాప్సం ఇప్పిస్తాడు యువర్ద నదిలో అదేదో ఎంత పరిశుద్ధమైంది ఎంత ధన్యత అని పిచివిగా వాళ్ళు అనుకుంటున్నారు కానీ అంత విగ్రహాంతా కూడాంది మీరు స్థలానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అది మురికి కాలవా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు జ్ఞాపకం కూడా రాదు మనకి జీవితం అంతగా దిగజారిపోయింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈరోజు కాబట్టి సరే మనం వృద్ధుల గురించి తప్పుగా మాట్లాడతానేమో చేసేదంతా వాళ్ళే అవన్నీ ఎవర దశలో దేవుని సేవ అంటే చాలా ఆసక్తితో ఉంటారు క్రమేణ వయసు పెరిగే కొద్దీ ఇట్లాటన్ని పిచి తలంపులన్నీ కాబట్టి మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ముదిని వచ్చే వరకు మనల్ని ఎత్తుకొని నడిపిస్తాను కాబట్టి అంటే నువ్వు వృద్ధాప్యంలో కూడా పసిపిల్లలాగానే ఉండాలా నీ జీవితం నీ హృదయం నీ మనసు నువ్వు నీ వయసు ఎంత దాడుతున్నా పసి బాలు నీ మనసు ఉండాలా అన్న విషయానికి ఎందుకంటే అటివారినే ఆయన వీరే పర్లోక రాజ్యానికి ప్రవేశ అర్హులు అని చెప్పి చిన్న పిల్లలని ఆటంక పరచకూడన్నాడు ఎందుకంటే దేవుడి రాజ్యము వారిదే అన్నాడు కాబట్టి నీ హృదయం అంటే తయారు కావాలి ఎంత గొప్పని కావచ్చు ఈ లోకంలో ఎంత సాధించవచ్చు కానీ నువ్వు పసిపిల మనసు కలగక ఉండకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ పర్వ రచనకి నువ్వు అనర్హుడివి అందుకే ఆయన నీతి రాజ్యాన్ని వెతకమన్నాడు ముందు ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి దాని తర్వాతనే ఈ లోకంలో సమస్తం మీకు అనుగ్రహించమని ముందు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతాయి కానీ అంటే నీతి అంటే రక్షణ అనుభవం ఫస్ట్ రక్షణ అనుభవం మనకు దాని తర్వాత పర్వ సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి మనం ఎక్కడుంది పర్వ రాజ్యం అని అందరూ వెతుకుతా ఉంటారు ఒకటి పైన చూస్తుంటాడు ఒకటి ఇంకెక్కడ చూస్తుంటాడు ఒకడు ఆ మందిరం ఒకడు ఈ మందిరం అని వెతుతా ఉంటాడు కానీ పల్లవరాజ్యము మీ మధ్యనే ఉందన్నాడు కాబట్టి ఆ దానికి సంబంధించిన విషయాలు మనము నేర్చుకుంటూ ఆ జ్ఞానంలో అభివృద్ధి చెందాలన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం కానీ ఈ వృద్ధులు ఆ రీతిగా ఏడవడం బాగలేదు ఎప్పుడనే కానీ ఎక్కడనే ఒక చిన్న గుంపు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటా ఉంటాం సేవ జీవితంలో ముఖ్యంగా ఎందుకంటే దుష్టుడు వారి రూపకంగా మన సేవ జీవితాన్ని మనం ఎంతగానో రోషంతో పట్టుదలతో దీక్షతో ఇటువంటి పని చేస్తూ ఉంటాం మనల్ని చల్లబరచడం కొరకు లేక మనల్ని కించపరచడం కొరకు వాడు కొంతమందిని వాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళలో శారీరకమైన బలహీనత ఉంది కాబట్టి అనేది శారీరకమైన బలహీనత వృద్ధులు ఎప్పుడైతే అంతకుముందు ఉన్న మందిరము మొదటి మందిరాన్ని ఉన్న మహిమను ఈ కడవరి మందిరంతో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా అది గలీజ్గానే కనిపించవచ్చు కానీ దేవుడు హెచ్చరిస్తుండే నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా నేనే మిమ్మల్ని పంపించిన సొలమోన్ అంటే ఆ రోజు కాలంలో ఎంత డబ్బు మహారాజు ఆయన దగ్గర విపరీతంగా డబ్బు ఉండి ప్రపంచం నుంచి సామంత రాజులంతా ధనం పంపించారు కప్పంలో పంపించారు కాబట్టి ఆయన అంత గంభీరంగా కట్టుకున్నాడు మీరేమో బానిసత్వంలోకి వెళ్ళి బయటికి వచ్చినారు దేవుని మందరం కట్టుకుందామని బానిసల దగ్గర ఏముంటాయి పైసలు ఫారెన్ ఫండింగ్ వచ్చేది ఆ కోరేశ్వరరాజు ఫండింగ్ పంపించిండు ఆ ఫండింగ్ ఆగిపోయింది దర్యావేశ్వరాజు కాలంలో మళ్ళీ ఫండింగ్ కూడా ఆగిపోయింది కాబట్టి నువ్వు అట్ల బంగారులేకు పొదిగి మందిరాన్ని ప్రపంచంలో ఎవరైనా గట్టగలుగుతున్నాడు ఈ రోజు ఈ రోజు కూడా కట్టలేకపోతున్నారు కదా మళ్ళీ నువ్వెట్టా కట్టగలవు కాబట్టి ఆ విషయాలు వృద్ధులు అంటే పెద్దవాళ్ళు సేవ జీవితంలో మంచి జ్ఞానము అనుభవశాలునే వాళ్ళు వీటిని బాగా అర్థం చేసుకోవాలా చేసుకొని యవనస్థులని ప్రోత్సహించాలా ప్రోత్సహించాల్సింది పోయి జరుబాబులు ఎందుకు నిరుసాపడిపోయిన విషయమే రెండో అధ్యాయుల దేవుడు మాట్లాడుతుంటాడు జరుబాబులు నువ్వు నిరుసాపడదు వాడు ఏడుస్తుండీ నువ్వు నిరుసాపడదు నువ్వు మందిరపు కట్టడం కొనసాగించి దాన్ని ముగించేంత వరకు నీకు పట్టుదల ఉండాల నువ్వెందుకు నిరుసాపడుతున్నావు అని మాట్లాడుతున్నాడు రెండవ అధ్యయంలో కష్టపడి బట్ క్లుప్తంగా ఆ విషయాలు మనం చూద్దాం కాబట్టి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఎజ్రానించిన వాక్యం కొంతమంది వృద్ధులు ఏడుస్తున్నారు పాత దానితోని కృతంతాన్ని పోల్చుకోండి కానీ బాగా అర్థం పాతది లేదు క్రొత్తది లేదు రెండు మంత్రాలు లేనేలేవు సులమును దాన్ని అంత వైభవంగా కట్టించండు దాని తర్వాత బబురాని రాజు నిబరకాలం దాన్ని కూలగొట్టినాక నిహమ్య దాన్ని కట్టించండి మంచిగా నిహమి మరమతి చేసి పడిపోయిన గోడలను తిరిగి కట్టడము పునాదులు స్థిరత పరచడం చేసిండు కానీ హేరోధు రాజు కాలం కష్టపడి అది మూడవ టైం హేరోజు రాజు కాలం కష్టపడికి దానికి మొత్తం రంగులు భూషిండి ఆయన హేరో చేసిన పని అది నిహమియ కూలిపోయిన గోడలం కట్టిస్తే హేరో రాజు దాన్ని మంచిగా అలంకరించి ప్యాచ్ వర్క్స్ అని ఇప్పుడు ఇట్లా ఇట్లా చెట్టులు ఎగిరిపోతుంటే ప్యాచ్ వర్క్స్ చేయడము మంచి కలర్స్ వేయించి దానికి లైటింగ్స్ పెట్టించి అట్లా డెకరేట్ చేసిండు చేసి ఇసల్ పది నుంచి మెప్పు పొందాలనేసి చేసిండు మూడోసారి అది చరిత్రలో జరిగిన విషయం హేరోజు తర్వాత మందిరం లేదు ఎందుకంటే నువ్వు దాన్ని ఎంత మరమ్మత చేసుకున్నా ఎంత గంభీరంగా దాన్ని ఆకర్షణీయంగా చేసుకున్నా దేవునికి ఇష్టమైనది కాదు ఎందుకంటే ఆయన వచ్చే అంతవరకు మీరు ఆ మందిరంలో ఆయన వచ్చినాక ఆయనను ఆరాధించాలా ఈరోజు బయ బలహీనత ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి మతంలో ఉంటది ఇది మందిరాలకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అది దేవునికి చాలా అసహాయం ఎందుకంటే నేనే కదా వాటిని సృష్టించిన మీరు సృష్టికర్తని ఆరాధించాల్సింది పోయి దృష్టం ఎందుకలా తీస్తున్నారు రాళ్ళు రాపడం ఎందుకు అలా చేస్తున్నారు ఆయన ఆయనకు అసహయం అది నాకు రావాల్సిన మహిమను మీరు ఎందుకు ఇస్తున్నారు నన్ను మీరు ఏ బొమ్మతో పోలుస్తారు అని ఆయన ఎప్పుడు వేదన పడుతుంటాడు పాత నిరిగింది అదే ఈ వృద్ధులకు ఆ రీతిగా ఏడుస్తుంటే సరే వృద్ధుల వృద్ధులు ఆ రీతిగా ఏడుస్తుంటే మీరు అనుకోవచ్చు ఆ వృద్ధులకి ఎంతగా విశ్వాసం ఉంది చూడు బ్రదర్ ఎంతగా దుఃఖం చూడండి మీరు అనుకోవచ్చు కానీ అది దైవ అనుగుణమైన దుఃఖం కాదు అని మనకి ప్రవ్య జ్ఞాపకం చేస్తుంది జరుబాబేలు నువ్వు బాధపడ ఆ వృద్ధులు ఆ రీతిగా ఏడుస్తురనేసి నువ్వు ఎప్పుడు బాధపడదు ఇంకో విషయం ఆ వృద్ధులు కొంతమంది ఏడుస్తుంటే గొప్ప జనము ఆనంద ధ్వనులతో ఆనందంతో గొప్ప కేకలు వేస్తున్నారు అని మనం అక్కడ ధ్యానిస్తున్నాం ఈ విషయం బాగా అర్థం మందిరంలో ఎవడు దుఃఖంతో దేవుని ఆరాధిస్తుండ్రు ఎవడు ఆనందంతో దేవుని ఆరాధిస్తుండో మనకు తెలియదు ఈ రెండు కలుస్తే ఏం చేస్తా తెలుసా అక్కడుంది అక్కడ కింద ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖశబ్దమో జనులు తెలుసుకోలేరు ఈరోజు క్రైస్తవ సంఘంలో జరుగుతుంది అదే ఏది సంతోషకరమైన వాక్యము ఏది సత్యము సంతోషకరమైన వాక్యం సత్యం ఏది దుఃఖకరమైంది అంటే అబద్ధం ఇవి తెలియలేని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం గొప్ప కాబట్టి గొప్ప ఎప్పుడు కన్ఫ్యూజన్ లా ఉంటది ఎందుకంటే ఒక దిక్కు సత్యం లాగుంటది ఇంకో దిక్కు అబద్ధం లాగుంటది ఏది కరెక్టో ఏది రాంగో తెలియని స్థితిలో ఉన్నది దాన్ని మనము గలిబిలి అంటాం ఆయన అల్లరికి కర్త కాదు అంటే ఆయన గలిబిలికి కర్త కాదు అల్లరి అంటే అంత అలచడి గలిబిలి అంటే అల్లరికి కర్త కాదంటే ఆయన గలిబిలికి కర్త కాదు అంటే గలిబిని ప్రోత్సహించేవాడు కాదు ఆయన సన్నిధిలో నిత్యము ఆనందం ఉండాలా అంతే ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించడని ఎందుకు పౌలు జ్ఞాపకం చేసిండు అలా ఈ గలిబిలి తొలగించుకోవాలి మనం అయితే జరుబాబేలు మటుకు ఈ యొక్క గలిబిలిలో అదే గొప్ప జనము ఆనందంతో ఆరుస్తా ఉంటే చిన్న గుంపు దుఃఖంలో ఏడుస్తా ఉంటే నీకేమో నువ్వే జరుబాబేలు అనుకో నీ పరిస్థితి ఏంది కావాలా ఆనందించే వాళ్ళని పట్టించుకుంటావా దుఃఖంలో ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటావా పది మంది సంతోషిస్తున్నా ఒకడు దుఃఖంలో ఉంటే నీ మనసు పది మంది మీద ఉండదు ఇది మన బలహీనత బాగా అర్థం చేసుకోండి నేను అనొచ్చా పది మంది బాగా అనంతింటున్నారు వాడు ఒక్కడు పేదోడు అక్కడ మూలకు తిన్న తిండి లేకుండా వాయిన నుంచి పట్టించకుంటే ఏమైతుందిలే అని అనుకుంటున్నా కనిస్తావు జీవితంలో ఇది మనల్ని బలహీన పరిచే విధానాలు విషయాలు మంది సంతోషంగా ఉన్నా ఒకడు దుఃఖంగా ఉంటే మన మనసు అక్కడికే పోతా ఉంటది మన మనసు మొత్తం అటు దిక్కే గుంజుకుంటే వీళ్ళతో ఆనందించలేం ఇది బలహీనత సైతాను గ్రహించండి మనుషుల బలహీనత అందుకే వాడు అటువంటి బలహీనతలనే సంగణంలో తీసుకొస్తా మనుషులలో నువ్వు ఎంతగా గొప్ప సేవ చేసినా దాంట్లో ఆనందం నీకుండదు కానీ ఒక్కడు నిన్ను కించపరుస్తాడు అది నిన్ను మొత్తం కుమిలి కింది వరకు లాగ తీసేస్తుంది ఈ సంతోషము ఆనందం ప్రభు నుంచి ఒక్కసారి నేలమట చేసి ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడు మాట్లాడుతుంది సరే ఇప్పుడు జరుబాబుల్ని ఎవరు ప్రోత్సహించాలా దేవుడు ప్రోత్సహించాలా దేవుడు ఎట్లా ప్రోత్సహిస్తాడు హగ్గరనే మాట్లాడాలా అదే విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి కృతంగా రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు బాగా తెలుసుకుంటుంది దేవుడు ఎప్పుడైనా ప్రవక్త ద్వారానే మాట్లాడతాడు హగ్గయ్య ధర మాట్లాడుతున్నాడు చూడండి ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా జరుబాబేలు తెచ్చుకొమ్ము ప్రధాన యాజగుడకు యహో జాదాకు యహోశివ ధైర్యం తెచ్చుకోము అంటే ఈ అధికారి ఎరుబాబేలు అధికారి అంటే ఒక రకంగా రాజు కానీ రాజరికం లేదు కాబట్టి అధికారిగా నియమించాడు అతని మహారాజు ఉన్నప్పుడు ఒక చి ఒక చిన్న ప్రాంతానికి రాజుగా ఇంకో నియమించాడు ఒక అధికారి లాగే నియమేస్తాడు కాబట్టి ఎరుబాబేలు పుట్టింది దావిద గోత్రంలో కాబట్టి రాజరికము ఆటోమేటిక్ గా ఎరుబాబేలకి రావాలా కానీ ఆయన నాకు రాజరికం లేదని దుఃఖపడలేదన నేను దేవుని మందిరం కట్టాలా అన్న ఆసక్తితో వచ్చాడు కాబట్టి దేవుడు అతనికి రాజధీకం ఇచ్చింది ఇక్కడ అయినా కానీ కృంగి కుంగిపోయి దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు ఏమైనా మాట్లాడతాను చూడండి జరుగుబాబేలు ధైర్యము తెచ్చుకోము నువ్వు దుఃఖపడకు ఈ మందిరము చిన్నగా అనేక ఇది నీకు నాకు కూడా కొడతా ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి దేవుని సేవలో ఉండి నేను మందిరాలు కష్టపడి వాటిని స్థాపించిన ఒప్ప చెప్పేసి వచ్చేసిన మళ్ళీ నేను తిరిగి పోలేదు గట్కేశ్వర ప్రాంతంలో ఒకటి ఒక చర్చ్ స్టార్ట్ చేసిన హస్మత్ పేట్లో ఒకటి స్టార్ట్ చేసిన ఒకటే కుటుంబంతో ఈరోజు రెండు వందల మంది అక్కడ ఆరాధన చేస్తున్నారు అక్కడ కనీసం ఒక నూట మంది ఆరాధన చేస్తారు అట్లా రకరకాల ప్రాంతాలలో స్టార్ట్ చేసిన మళ్ళీ నేను దాని దగ్గర పోలేదు ఒక కుటుంబాన్ని స్థిరపరిచినాక వాళ్ళకు ఒప్పచెప్పేసాక వాళ్ళని బలపరిచినాక నేను మళ్ళా దాని జోలికి పోలేదు ఎందుకంటే అది విధానం పౌలు కూడా అన్ని సంఘాలను స్థాపించిన వాడు ఎక్కడ పోయినా నేను పౌలం వంటి కాదు నేను అంత గొప్పని కాదు కానీ అక్కడ ఆత్మీయ సత్యం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ సేవా జీవితంలో నువ్వు మందిరాలు కట్టుకొని పోవాలా వాటి వరకు ప్రయాసపడతావు కొంతకాలం యవన కాలంలో నువ్వు కష్టపడతావు కష్టపడి అందరినీ జమ చేస్తావు వాళ్ళు దేవుని సత్యాన్ని గ్రహిస్తారు అక్కడ ఒక పాస్టర్ని పాస్టర్మని పెడతావు నువ్వు వాడి నుంచి ముందుకు వెళ్ళిపోతావు నీ సేవ జీవితం అటనే కొనసాగాల నేను ఒకటే స్థలంలో గూడు కట్టుకొని ఉంటా కానే కాదు అది యాచక ధర్మం కానీ నువ్వు మటుకు సువార్థికుల లాగానే పోతావు ఎందుకంటే సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్థ ప్రకటించమని నీకు ఆజ్ఞా ఇచ్చింది ప్రభు నీ సేవా జీవితం అట్లనే వాళ్ళ కాబట్టి నువ్వు ఎక్కడ కూడా ఒక బిల్డింగ్స్ కట్టుకొని ఒక స్థలంలో స్థిరపడవు ఎందుకంటే అది బలహీనత వృద్ధులకు ఉన్న ఒక మందిరం కట్టుకోవాలా నేను అక్కడనే సెటిల్ కావాలా అక్కడనే ప్రార్థనలు కావాలా అవి వినడానికి మంచిగా ఉంటాయి కానీ నువ్వు సర్వలోకానికి వెళ్ళలేవు దేవుని ఆజ్ఞని నువ్వు సంపూర్ణంగా నిర్వర్తించలేవు అబ్రామ్ కూడా అట్ అనే కదా అబ్రాము ఎందుకు పా ప్రవంచ దేశంలోనికి త్వరగా రాలేకపోయింది నలభై సంవత్సరాలు అక్కడక్కడ తిరిగిండు కానీ దానిలో అక్కడ అడుగు పెట్టలేకపోయింది ఎందుకంటే ఆయన సంపూర్ణమైన విధేత చూపించలే విధేత చూపించిండు సంపూర్ణమైన విధేత చూపించలే నీ దేశాన్ని విడిచిపెట్టండి విడిచిపెట్టిండి నీ తల్లిదండ్రులను విడిచిపెట్టమంటే విడిచిపెట్టిండా తండ్రిని పట్టుకొచ్చుకుండా లేదా నీ బంధువులను విడిచిపెట్టమన్నాడు విడిచిపెట్టిండ లోతుని తెచ్చుకున్నాడు అంటే ఏంటంటే ఆయన సంపూర్ణంగా ప్రభుని విశ్వసించింటే ఆయన ఎప్పుడో పాలిథీన్ ప్రవేశించే దేశంలోకి తీసుకుంది వచ్చేవాడు ఆయన సంపూర్ణంగా ప్రభుని విశ్వసించలేదు సగం విశ్వసించిండు కాబట్టి ఆయన విశ్వాసము సంపూర్తి అయ్యే వరకు నలభై సంవత్సరాలు అక్కడే తిప్పిండు చుట్టూ ఒక దేశం నుంచి ఒక దేశం ఒక దేశం చుట్టి తిరిగి తిరిగి చివరికి ఆయన సంపూర్తి కష్టపడికి వంద ఏళ్ళు అంటే ఫార్టీ ఇయర్స్ అప్పటికే అయిపోయింది అంటే ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ కి వాగ్న దేశంలో అడుగట్టాల్సింది పోయి వంద ఏళ్ళకి పట్టి ఆ వంద ఏ ఏం చేస్తాది తెలుసా నేను చాలా గమనించిన పారాన్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చనిపోతాడు వాళ్ళ తండ్రి చనిపోయినాక అప్పుడు లేపుతాడు నాడు ఇప్పుడు స్టార్ట్ అని దేవుడు కూడా అంత త్వరగా చంపాడు బాగా అర్థం చేసుకోండి అబ్రామ్ ఒక లెసన్ నేర్పాలా నువ్వు నా మీద ఆధారపడాలా మీ తండ్రి మీద కాదు మీ తండ్రికి అన్నీ తెలుసు ఊర్లు మీ తండ్రికి దేశాలన్నీ తెలుసు కాబట్టి తెచ్చుకున్నావు నీ ఎంట సరే తండ్రి కూడా ఉంచు పెద్ద పెద్ద కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు అబ్రామ్ పెద్ద కొడుక కాదు చిన్న కొడుక లాస్ట్ కొడుక లాస్ట్ కొడుకు సరే మరోసారి మనకు దేవుడి జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఎప్పుడు కూడా పెద్ద కొడుకు ఏర్పరచుకున్నాడా రూల్ ప్రకారంగా పెద్ద కొడుకును ఏర్పరచుకోవాలా కానీ ఎక్కడ కూడా పెద్ద కొడుకు నుంచి పెద్ద కొడుకు వచ్చినట్టు మనం చూడం పెద కొడుకు నుంచి రెండో వానికి మూడో వానికి నాలుగో వానికి కనిష్ఠునికి లేకపోతే చివరి వాడికి పోయినట్టే చూస్తాం బైబుల్ అంతా కానీ ఆజ్ఞ ప్రకారంగా పెద్దవాడియే వారసత్వ వారసుడు కానీ పెద్దవాడు ఎప్పుడు దానికి తగ్గట్టు జీవించలేకపోయాడు అక్కడ దేవుడు మనకి నేర్పుతున్నాడు నేను మీకు అవకాశం ఇచ్చినా మీరు దాని ప్రకారంగా జీవించలేకపోతున్నారు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తా ఉంటాడు వాళ్ళ ఫాదర్ తెరహు చనిపోయాక అక్కడ నుంచి కొంత దూరంగా వచ్చినాక లోతుకు లోతు లోతు పనివారికి అబ్రాహము పనివారికి కలహము ఎవరు పెట్టిచ్చిండ్రు ఎవరు పెట్టిచ్చిండు ఎందుకు పెట్టిచ్చిండు అబ్రాహము ఎంతకాలంలో యవనస్తుడైన లోతు మీ ఆపడతాం యుద్ధానికి వస్తే నాకు యవనస్తుడు సపోర్ట్ ఉంటాడని లోతు మీద ఆరపడుతున్నావు నువ్వు నా మీద ఆధపడలేదు నువ్వు నా మీద ఆధారపడకపోతే నువ్వు అద్భుతాలు చూడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అబ్రాహ్ దాకా అప్పుడు వాళ్ళు విడిపోయినాక అప్పుడు స్టార్ట్ అయింది అబ్రహం జీవితంలో ఆశ్రదలు నెరవేరడం దాని తర్వాతనే కదా బాబు పుట్టడం అవన్నీ చూస్తూ ఉంటాం మనం అద్భుతాలు అక్కడ తిరుగుతాయి మనం సంపూర్ణంగా ఆధారపడినప్పుడే ఆయన ఆయన వాక్యానికి సంపూర్ణంగా విధేత చూపిస్తేనే ఆయన ఆశ్రవాదాలు మన జీవితంలోకి రావు లేకుంటే ఫార్టీ ఇయర్స్ ఆగిపోతాయి అనేక అనేకల జీవితాలలో ఆ రీతి నెరవేరుతాం మతక్రైస్తల జీవితంలో ఎందుకు దేవుడు అద్భుతాలు చేయలేనిస్తున్నాడు ఈ రోజు అంటే ఆయన బలహీనత కాదు మన బలహీనత ఆయన చేయడానికి సిద్ధంగా కానీ మనమే వాటిని అడ్డగిస్తున్నాం ఎందుకు అడ్డగిస్తున్నాం అంటే మన సొంత తలంబులు ఉపయోగిస్తున్నాం అబలం ఏ రీతిగా అయితే మనం ఆ రీతికి ఉపయోగిస్తున్నాం బట్ ఈ కూడా ఆ రీతిగా దుఃఖంలో ఉంటే ఎరుబాబేలు ధైర్యం కోల్పోయాయి మనం ఇంతగా కష్టపడి అంత దూరం ఈ పెద్దలు ఇంతగా ఏడుస్తున్నట్టే ప్రవ్వా మేము చేస్తుంది కరెక్ట్గాదేమో ప్రవ్వా మా సేవ కరెక్ట్గాదేమో ప్రవ్వా మేము కరెక్ట్ గా సేవ చేస్తాలేమో ప్రవ్వా అనే అనుమానం నీకు వస్తుంది అది సైతాను బుద్ధి సైతాను నిన్ను అనుమాన స్వాదంగా తయారు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క వాక్యం మనల్ని ఈరోజు ఇంకా హెచ్చరించాల ను సేవలో చిన్న కుటుంబే ఉండొచ్చు నా జ్ఞాపకం హస్మత్ పేటలో ఒకటే కుటుంబం ఈరోజు చాలా పెద్ద సంఘం అయిపోయింది అది ఒకసారి పిలుస్తే పోయిన నేను పోయి ఎక్కువసేపు ఉండలేదు మహా అంటే ఒక అర్ధ గంట సేపు ఉండి ప్రేయర్ ఎందుకంటే అది మనకు సంబంధించింది కాదు మన సేవ అక్కడ లేదు అక్కడ నుంచి మనం పోతున్నలా లేకపోతే మనం ఒక విగ్రహం అక్కడ మనుషులందరూ మనకి స్పెషాలిటీ ఇస్తారు మనకి ప్రాధాన్యత ఇస్తారు మనల్ని ఆరాధన చేస్తారు అది విగ్రహారాధనకు సంబంధించింది వాళ్ళకి నష్టము మనకు కూడా నష్టమే కాబట్టి అక్కడ మన గొప్పతనాలు అనిపించడం కానీ ఆటోమేటిక్గా మాయమైపోతుండాలి మనం మనం అనేక ప్రాంతానికి వెళ్ళిపోతూనే ఉండాలి అది మన శివ జీవితం నేను ఎన్ని సార్లు మీకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను మీరు ఒక స్థలంలో ఉండాల్సిన వాళ్ళు కానే కాదు మీ కాలం పోతూనే ఉండాలా మీరు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సరే ఎరుబాబేలు దుఃఖంలో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోయినప్పుడు దేవుడు మాట్లాడుతుడు యా ప్రవక్త అయిన ద్వారా ఎప్పుడైనా కానీ ప్రవక్తల ద్వారానే దేవుడు మాట్లాడి పాత నిబంధన కాలం నుండి మరియు నిబంధన కాలం కష్టపడి మీరిద్దరూ ధైర్యం తెచ్చుకోండి ఎవరిద్దరు ఎరుబాబేలు మరియు యహోశివ మీరిద్దరు ధైర్యం తెచ్చుకోండి మీరేం దుఃఖపడకండి వృద్ధులు ఏదో అన్నాడనేసి దుఃఖపడక వాడు ఎవడో అన్నాడనేసి వీడు తెలంగాణ భాషలో చెప్పాలంటే వాడు ఏదో అన్నాడనేసి వీడేదా అన్నసి నువ్వెందుకు ఆనందినకుండా ఉన్నావు నువ్వు ఎవరి మీద అలిగినావు అది ఆ సత్యం అర్థం చేసుకోవాలా మనం ఎవడో ఏమో అన్నాడనేసి మనం అలగద్దు నీ హృదయ పరిస్థితి ఏ రీతిగా ఉంది దేవుని దృష్టిలో నీ హృదయం యథార్థంగా ఉందా లేదా నువ్వు పరిశీలించుకోవాలా నువ్వు చేస్తున్న పని యదార్థంగా ఉందా లేదా చూసుకోవాలా కట్టేది నేను కాదు అన్న విషయానికి అర్థమైనప్పుడు అది గంభీరంగా ఉంటుంది రవ్వేదాన్ని కష్టంగా కడతాడు అది అయిన మందిరం కదా ఆలయము అనేది దేవుని శరీరము అని నీకు సత్యం తెలిసినప్పుడు కట్టుకునేవాడు అనే కదా మనం కేవలం అక్కడ పని వాళ్ళం ఇప్పుడు మీరు ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే మీరు కడతారా నిజంగా ఎవరు కడతారు నేస్తారు అబ్రా ఎవరు కడతారు కొంతమంది కూలలను తీసుకొస్తాడు ఇటుకలు మోసే వాళ్ళు ఉంటారు రాళ్లు మోసే ఉంటారు సిమెంట్ కలిపే ఉంటారు వాళ్ళు కదా కట్టేది నువ్వెవరు నువ్వు దానికి లీడర్ అన్నాడు అదే విధానం ఇక్కడ కూడా సేవా జీవితంలో కూడా దేవుడు అక్కడి నుంచి మనం నేర్పిస్తూ మందిరం అనేది మన ప్రభుధి మనం కేవలము పనివారం ఒకరు ఇటుకలు మోయాలా ఒకరు రాళ్ళు మోయాలా కొందరు మెజర్మెంట్స్ ఇయ్యాలా కొందరు మోటార్ కలపాలా ఇటుకలు కట్టి గుణ కట్టాలా అది విధానం అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించబడింది లేదు నేను ఓన్లీ రాళ్ళు మోస్తా అంటే అది నీ ఇష్టం అని ఏం చెప్పిండు నీకు ఇటుకల మోయాలా అంటే నువ్వు ఇటుకాల మొయ్యాలా స్టెఫెన్ జీవితం అదే కదా స్టెఫెన్ ఆత్మావేశంలో అద్భుతాలు చేస్తున్నాడు సరే పరిశుధాత్మ అభిషేకం ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి కానీ పన్నెండు మంది పెద్దలు అప్పసులూ స్టెఫెన్ ని తక్కిన యవరస్లోకి ఏం పని అప్పు చెప్పారు మీరు ఈరోజు అన్నం వడ్డించాలా మందిరంలో అన్నం వడ్డించాల్సింది పోయి స్టెఫెన్ బయటికి వెళ్ళిపోయి వాక్యం చెప్పిండు అప్పుడు పట్టుబడింది అయినా సో స్టెఫెన్ ఆ విధంగా చూపించిన చెప్తలేదు అనేక పర్యాలు మనం కూడా ఆత్మవేశంలో ఏమేమో చేసేస్తా ఉంటాము అది కరెక్ట్ కాదు ప్రతి సమయంలో ఆయనకి చోటి ప్రతి దానిలో ఆయనకి చోటివ్వాల ఆయన ఏ రీతిగా మనం నడిపిస్తే ఆ రీతిగా పోవాలా నాకు అంతా వచ్చేసిన ధనధన వాక్యం చెప్తే దానికి అర్థం ఉందా అది శారీరకమైన విషయం కాబట్టి అది బలైనత దుష్టుడు దాన్ని వాడుకుంటాడు వీడిలో అహముంది వీడు విరవీగుతున్నాడు వీడిని సునీసంగా నేను పట్టుకోవచ్చు అప్పుడు వాడు వచ్చి నీ హృదయలో కూర్చొని నీ వాక్యనంతా తరమారు చేస్తాడు అక్కడే ఉంది మన తగ్గింపు జీవితం మనం అది గ్రహించాలా ప్రతి క్షణము ఆయన కొరకు కనిపెట్టుకోవాలా ఎన్ని గంటలు ప్రారంభం చేస్తాడు వెనకడికి నువ్వు గంటలు ప్రారంభం చేసినావు ఐదు గంటలు కూడా ప్రారంభం చేసినావు ఈరోజు చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆ తగ్గింపు పోయింది నా జ్ఞాపకం సరే నేను కూడా ఒకటేసారి అన్ని గంటలు కూర్చోగలమా ఈరోజు కూర్చోలేదు ఎందుకంటే ఐహిక విచారాలు మనకు ఎక్కువ పరిగెత్తాల ఉద్యోగాలు జీవనోపాధి ఇవన్నీ మనల్ని పరిగెత్తిస్తూ ఉంటాయి కానీ ఖచ్చితంగా నువ్వు ఎంత ఉన్నా టైం పెట్టాలి అందుకని కొనవరం చూసినా మనం అట్టుకునేవరం దాని సంబంధించి ఆయన అంత గొప్ప రాజు బబులు నిముకు కాలంలో ఆయన మూడవ మినిస్టర్ అంటే హండ్రెడ్ కంట్రీస్ కి ఆయన మినిస్టర్ ఇండియా కూడా అక్కడ కూసు దేశం అంటే ఇథియోపియా ఈరోజు ఇథియోపియా దేశం కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అవి పరిపాలించిండు అప్పుడు అంత పెద్ద మినిస్టర్ ఇన్ని దేశాలకైనా డెసిషన్స్ తీసుకోవాలా ఎంత బిజీగా ఉండాలా ధాన్యాల కంటే బిజీగా ఉన్నామా మనం ఆయన అయినా కానీ మూడు ప్రార్థన చేసిందా లేదా బైబిల్ లో ఉందే వాక్యం ఆయన త్రీ టైమ్స్ ప్రేయర్ చేసిండు అంటే ఎన్ని గంటలు ప్రే చేసిండు అట్లీస్ట్ త్రీ అవర్స్ ప్రేయర్ చేసిండాలా అంతేనా కనీసం ఒక త్రీ అవర్స్ ప్రేయర్ చేసిండ లేదు ఒక గంట ఎక్సర్సైజ్ అంటే సిక్స్ అవర్స్ ప్రేయర్ చేసిండాలా త్రీ 2 టూ అంటే సిక్స్ అవర్స్ ఉండొచ్చు సరే ఆ టైం అని కాదు నీ ను నీకు ఎంత సమయం ఉంటే అంత సమయం నువ్వు ప్రేయర్ చేసుకోవచ్చు నువ్వు ఎందుకు చేయలేని స్థితిలో ఉన్నావు అంటే అటువంటి భారం లేదు అంతే తేడా ఏదో ఆచారబద్ధంగా ప్రార్థన చేసుకొని పరిగెత్తికి వెళ్ళిపోతున్నాం ఒకప్పుడు రాత్రిలో ఒంటి గంట రెండు గంటల వరకు నువ్వు ప్రార్థన చేసినావు జ్ఞాపకం చేసుకో దర్శనాలు కలిగినాయి నీకు ఎంతో తీవ్రమైన ప్రార్థన నువ్వు చేసినావు ఎందుకంటే నీకు ఆ రోజుల్లో ఉన్న వేదన వేరే ఆత్మలను సంపాదించాల నశించిపోతున్నాయి అన్న వేదన నీకు ఎక్కువ ఉంటాయి ఆ రోజుల్లో ఇప్పుడు అంత సుఖానుభవం ఉందా లేదా నేను నీ గురించి కించపరచలేను నేను చెప్తున్న నేను అయినా ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తే సరిపోదాం సార్ సరిపోయి సరిపోదు నువ్వు కొద్దిసేపు ప్రార్థన చేసుకొని బైబిల్ స్టడీ కొరకు సిద్ధపడుతుంటే అది కూడా దేవునికి సంబంధించింది కదా అది కానే కాదు నువ్వు వ్యక్తిగతంగా మోకాళ్ళ నుండి ఎంతసేపు ఆయన సన్నిధిలో గడిపి ఆయన ముఖాన్ని దర్శిస్తున్నావు ప్రవ్వా నువ్వు మాట్లాడు ప్రవ్వా అని ఎన్ని గడలైన ఆయన సన్నిధిలో సమయం గడపాలవుతున్నావు అది అసలైంది అది గడపకుండా నువ్వేదో గొప్ప పని చేసినావు అనుకుంటున్నావు అది ఖచ్చితంగా నేను మభప పెడుతుంది మవిపెడుతుంది మనం దాని వేలంటే అంత గొప్ప ట్వంటీ సెవెన్ కంట్రీస్ అయినా మినిస్టర్ ఉండే ఆయన కంటే గొప్ప వాళ్ళం కాం కదా ఆయన అంతగా బిజీ ఉండి కూడా ఆయన దేవుని కొరకు సంఘం గడపాలంటే మనం కూడా కలపగలరా కలపగలము ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరికైనా కానీ కదా చాలా మంది ఏమిటంటే ఎక్కువ పని అయిపోయింది బారు అంటదా లేదా ఈరోజు ప్రతి ఒక్కరం అంటాం ఏం వారు కనిపిస్తుంది పని ఎక్కువ అయిపోయింది దా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఎవరికైనా కానీ పని నువ్వు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసి నిద్రపోయేది ఎన్ని గంటలు పనిచేసేది ఎన్ని గంటలు ఎవడు కూడా ఎయిట్ అవర్స్ మాక్సిమం అంటే టెన్ అవర్స్ స్టాండర్డ్ ఎయిట్ అవర్స్ కదా ప్రపంచంలో ఎక్కడైనా కాదు అవర్స్ కంటే ఎక్కువ తీసుకోరు ఒకవేళ తీసుకుంటే రెండు గంటలు ఎక్స్ట్రా పది గంటలు పన్నెండు గంటలు పది గంటలే మాక్సిమం మురణ పనిచేసాడు నీకు అప్పటికి ఇంకా పన్నెండు గంటలు ఉంది ఈ టైంలో ఇంకా టైం లేదంటే పని ఎక్కువ సార్ అంటే దుష్టుడు నిన్ను కావాలని ఆ రీతిగా మభ పెడుతున్నాడు పని ఎక్కువ ఉంది పని ఎప్పుడు ఎక్కువ ఉండదు నువ్వు అనుకుంటే ఎక్కువ ఉంటుంది లేకుంటే లేదు నువ్వే కావాలని చేసుకుంటే కూడా అది నీ నీ బలైనట్టు నువ్వే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నావు నీ పని నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటున్నావు దాన్ని కంప్లీట్ చేయాలా పోయి కొనసాగించుకోవాలా నీ ప్రే జీవితాన్ని అది తీర్మానం అది నువ్వు నిమగ్నం అయిపోయినావంటే పని అది నేను సగ్జేస్తుంది అందులో అన్న మొత్తం ఇన్వాల్వ్ అయిపోతావు దానికి వెళ్ళి అది దృష్టిని పన్నాగం నీ పనిలో నువ్వు మొత్తం నీవైతే నిమగ్నం అయ్యేటట్లు చేస్తాడు అది వాడి వాడి విధానం మనం పొద్దున్న లేస్తే ఫస్ట్ నువ్వు నీ బెడ్షీట్లు ముడవక ముందు మొక్కల మీద ఉండడం బెటర్ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకో దాని తర్వాతనే బెడ్ షీట్లు మడు దాని తర్వాతనే తగిన పని ప్రార్థనతో నువ్వు ఆరంభించకపోతే మటుకు నువ్వు జీవించలేవు వాడు దుష్టుడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు వీని దగ్గర ఎప్పుడు అగ్ని ఆరిపోతుందా అప్పుడు పట్టుకుందాం మీ నీ అగ్ని నువ్వు నీ హృదయంలో బలిపీఠం దగ్గర అగ్ని ఎప్పుడు బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఉండాలని ఉంది కదా వాక్యం వాళ్ళు ప్రతిరోజు యాచకులు ఆ అగ్ని ఆరిపోకుండా పోయి దాన్ని వెలిగిస్తూ ఉంటారు నూనె పోస్తా ఉంటారు దివరాత్రంలో నూనె పోస్తారు ఇరవై గంటలు దాన్ని మీద అగ్ని ఉండాలా అది విధానం ఆ రోజులలో దాని ఆత్మీయ సత్యం ఏంటంటే నీ హృదయము అనేది కూడా బలిపీఠమే కాబట్టి ఆ దాని మీద దివరాత్రంలో దేవుని యొక్క అగ్ని ఉండాలా అంటే పరిశుధత నీలో ఉండాలా వాక్యము నీళ్ళ వెలుగుతానే ఉండాలి ఎందుకంటే వాక్యమే దీపం కాబట్టి వెలుగు కాబట్టి నీ హృదయంలో దివరాత్రంలో అది వెలుగుతా ఉన్నా అందుకే దివరాత్ర ధ్యానించామన్నాడైనా లేకపోతే మూడు క్రైస్తవ గుంపులలో పడిపోతామని మనము కీర్తన గ్రంథం మొదట తెల్లా చూస్తాం నాలుగవ గుంపు ఏంది దివారత్నం ధ్యానించే వాళ్ళను దృష్టిలో ఆలోచన చప్పులు నడవక పాపల మార్గంలో నిలవక అపహాసకుల కూర్చుండి కూర్చుండక ఇవి మూడు కలిస్తావు గుంపులు ఇవి ఎక్కడ ఉండేటట్టే లోపల అనిపిస్తాయి బయటగా బయట అన్నిళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదు దేవుని వాక్యం కానీ యహో ధర్మశాస్త్రాన్ని దివారత్ ధ్యానించేవాడు అది నాలుగవ గుంపు ఒకటి మనం ఎప్పుడు కూడా ఈ గుంపులలో ఉన్నామన్న విషయం జ్ఞాపకం తీసుకున్నాం ఎందుకంటే దేవుడు మనకి ఎన్నో సంవత్సరాల విషయాలు చూపిస్తున్నాడు నువ్వు తీర్మానించుకోకపోతే ఆటోమేటిక్ గా మొదటి మూడు గుంపులను ఉండిపోతావు నువ్వు నాలుగో గుంపులు ఉండలేవు నాలుగో గుంపులో ఉండాలంటే నువ్వు స్పెషల్ గా డిసైడ్ చేసుకోవాలి ఈరోజు ప్రవ్వా నేను మొదటి మూడు గుంపులు ఉండక వీల్ నాకు సహాయపడు నాకు నాలుగో గుంపులనే ఉండాలని ఆసక్తి ఉంది ప్రవ్వా నువ్వు తీర్మానించుకున్నప్పుడు ఆయన కృతజ్ఞత భావంతో జీవించినప్పుడు ఖచ్చితంగా నేను దీన్ని మార్చుకుంటాను మార్చుకుని నీకు ఇవన్నీ నేను ఆ ఆసక్తితో జీవిస్తున్నా సరే మనమందరం ఈ లోకంలో ప్రయాసంతోనే ఉన్నాము పరిగెత్తు ఉన్నాం కానీ అసలైన పని మనం ఇది ముగించుకోవాలి ఒకవేళ నీలో కూడా ధైర్యం చెడిపోతే దేవుడు మాట్లాడతాను నువ్వు చిన్న సేవ చేయొచ్చు చిన్న కుటుంబాలు నీకు ఉండొచ్చు లేక నీకు అతనే కుటుంబం ఉండకపోవచ్చు ఎవరన్నా నడిపిస్తే సేవ పోతా అని అనుకోవచ్చు కానీ దాకా ధైర్యం తెచ్చుకో మనం కేవలం ఒక ఇట్కం వచ్చేవాళ్ళం అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి నేనేదో పెద్ద చర్చగ కాలా లక్షలంది ప్రజలు పూర్తవాలా అన్న ఆసక్తి నాకు అవసరం లేదు చిన్న మంద అని నన్ను మొదటించాయన్నాడు కాబట్టి ఆ చిన్న మంద కొరికే మనం ప్రయత్నపడతా ఉంటాం మన జీవితాంతం ఒక ఇసుక మోయడం నేర్చుకోండి లేక ఒక రాయమోయడం అంతే గాని ఏదో గొప్ప పని నేను చేయాలనేది కాదు ఎందుకంటే గొప్ప పని అనేది ఆయన చేయాలి ఎందుకంటే ఆయన గొప్పవాడు చేయాలి నేను బట్టు ఒక స్టెప్ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ కొనసాగించుకుంటాను నా ఓకే సార్ పది స్టెప్స్ నేను ఎక్క అది తీర్మానించుకోవాలి మన సేవ జీవితంలో కాబట్టి ఎరు ప్రాబ్లం లాగా లేక ఎగుషవలాగా నువ్వు నీ ధైర్యం చెడిపోతే ఈ దినం నువ్వు ధైర్యపరచుకొని నువ్వు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడతాడు మూడు గుంపులు ఎరుమాపేలు యహోశువ మరియు దేశంలో ఉన్న సమస్త జంధార అంటే అంత మొత్తం దేశమంతా ధైర్యం చెడిపోయినది ధైర్యం పోగొట్టుకున్నారని చెప్తాడు కాబట్టి వీరందరితో మాట్లాడుకోండి మళ్ళా మూడు గుంపులు ధైర్యం తెచ్చుకొని పని జరిగించడి ధైర్యం తెచ్చుకొని పని జరిగించాల మనం ఎప్పుడు మనం ఏ పని చేస్తే సరే ఇది సేవా జీవితం అనుకోండి లేకపోతే నీ వ్యక్తిగత జీవితం కావచ్చు నువ్వు ఏ పని చేసినా గానీ ప్రభునందు విశ్వాసంతో ధైర్యం తెచ్చుకొని దాన్ని కొనసాగించుకోవాలా పని ఆరంభించాల దాన్ని ముగించద్దు దాని దాని కొరకు దాన్ని పోస్ట్ పోన్ చేయద్దు ఇదే నేడే మంచి దినం రేపు దాని గురించి అది ఆలోచిస్తది కాబట్టి నేను రేపు చేస్తా అని అలా ఉండదు ఎందుకంటే బైబుల్ అంతటా మనం ఇదే విషయం చూస్తాం ఈ రోజే నేడే రక్ష దినం నేడే ఈ రోజు దేవుడి తను మాట్లాడతాడు ఈ రోజు మీరు ఆయన విజయాన్ని చూడబోతున్నారు కాబట్టి నేడు అనేది చాలా ప్రాముఖ్యమైన బైబుల్ అంతటా ఈ రోజు నువ్వు ముగించుకోవాలంటే రేపు అనేది ఏ రీతి కూడా మనకు తెలియదు రేపు నిన్ను నిద్రంచి లేచాలే తెలియదు కాబట్టి అటువంటి పరిస్థితి ఉంటుండగా మనము దీనికి ప్రాధాన్యత ఇవ్వాలా ఈ దినం మనం తీర్మానించుకోవాలా మనం దుఃఖపడం తెలియదు ఈ దినం మీరు లేయండి డైరెక్ట్ తెచ్చుకోండి మీ పనిని మీరు ముగించుకోండి నేను మీకు తోడే ఎందు ఎప్పుడైతే మనం ఆ తీర్మానం కస్తామో ఆయన ఘట్టంగా మనకు తోడంటాడు కాబట్టి భయపడకూడి నమిక మాత్రం నుంచి మన ప్రభు మాట్లాడిన మాటలు అవి పాత ధైర్యం తెచ్చుకొని మీ పని కొనసాగించండి రెండు ఒకటే ఎందుకంటే ఎప్పటికైనా ఆయన నిన్న నేడు ఏకరీతి ఉండే దేవుడు కాబట్టి ఆయన చెప్తున్న విషయాలు ఆ రీతిగానే ఉంటాయి కాబట్టి మనమందరం ధైర్యం తెచ్చుకొని ముందు పోలేందుకు ఆయన మనకి తోడై ఉంటానని వాగ్దానం చేసేది ఈ ప్రామిస్ ని మనం పట్టుకొని జీవించాలా మనం ఈ సత్యంలోకి వచ్చినాక ఆ వాగ్దానాలను పట్టుకొని జీవితా ఎందుకంటే ఈ బైబుల్లో ఉన్న వాగ్దానాలన్నీ మన కొరకు రాయబడ్డాయి వేరే వాళ్ళ కాదు నీ కొరకు నా కొరకు రాయబడ్డాయి వీటన్నిటి నువ్వు చేసుకొని ప్రార్థనా పూర్వకంగా దాన్ని పొందుకోవాలా ప్రవణను నా వాగ్దానం చేసినప్పు నేను ఈ వాగ్దానం నుంచి తగినట్టు జీవించం అపనమ్మకం ఉంటే దాన్ని తొలగించి ప్రభావ దాన్ని స్వచ్చపరచు ప్రభావ అని ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన చేసుకొని ఆయన చెప్పిన ఈ వాగ్దానాన్ని పట్టుకొని విజయం పొందుకొని ముందుకు తాగుతున్నా అటువంటి విషయాలు మనకు దేవుడు మాట్లాడుతుంది క్షణం మీరు అయగుప్త దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకును అంటే ఎంతో కాలంగా జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు కూడా మీరు బానిసత్వంలో ఉన్నారు ఇప్పుడు కూడా మీరు బాధిత బయటకు మీ పూర్వీకులు బానిసత్వంలో ఉండే వాళ్ళని బయట తీసుకొచ్చినా మీరు బబులలో ఉండే నేను మిమ్మల్ని బయట మీరు అక్కడ ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు దాని తర్వాత మీరు ఏదో ఉద్యోగాలు చేసుకున్నారు బిజినెస్ చేసుకున్నారు బాగా సమృద్ధిగా సంపాదించుకోరు కానీ మిమ్మల్ని నేను అక్కడి నుంచి బయట మీ కొంత దేశంలో పెట్టినా ఎంతో మంది ఇంకనే బాధితులు లాగా ఉండిపోయారు కానీ మిమ్మల్ని నేను బయట తీసుకొచ్చిన కానీ రెండోసారి జ్ఞాపకం చేసినట్టు మొదటిసారి ఐబక్ నుంచి బయట తీసుకొచ్చిన రెండోసారి మిమ్మల్ని భవన నుంచి బయట తీసుకొచ్చిన కాబట్టి మీరు ఇప్పుడు నా ఆత్మ మీ మధ్యను ఉన్నది కనుక భయపడుకొడి చూడండి బాగా అర్థం చేసుకోండి మీరు ఎప్పుడన్నా ఈ వాక్యాన్ని జనప్పుడు దేవుని యొక్క ఆత్మ పాత నిబంధన కాలం అంతా మనుషుల మధ్యలో ఉండదు కృత్త నిబంధన కాలంకి వస్తే దేవుని యొక్క ఆత్మ మన హృదయంలో ఉంటది ఈ విషయాన్ని ఆత్మను నింపుతాడు అందరి మీద ఆయన ఆత్మను కుమరిస్తున్నాడు మధ్యలో కాదు పాత ఇదే తేడా ఈ విషయంలో దేవుడు మనల్ని ఎందుకు మనం ఇక్కడ వీటిని చదువుకుంటే వెళ్ళిపోవచ్చు కదా వెనకడికి మనం దేవుడి వాక్యాన్ని నా ఆత్మ నేను మధ్యలో ఉన్నది పాత నిబంధన కాలం అంతటా ఆయన ఆత్మ మనుషుల మధ్యలో ఉన్నది కాని హృత నిబంధనకు వచ్చినప్పుడు ఎందుకు నీ హృదయంలో ఉన్నది పాత నిబంధన కాలంలో మనుషులు పాపంలోనే జీవించారు వాళ్ళ పాపంలో కపిపుచ్చినవి వాళ్ళ పాపం క్షమించబడలేదు మెసయ మన ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఆ రక్షణ సందేశాన్ని మనకు అనుగ్రహిస్తారు రక్షణని సంపూర్తి చేస్తారు ఏ రీతిగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధన ద్వారా మన పాపంలను ఆయన తెల మీద భరించి మనకు పదులుగా ఆయన మరణించడం వల్ల మనకు రక్షణ వస్తుంది ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిండు ఆ రక్షణను పొందుకున్నాకనే నీ హృదయము సంపూర్తిగా సిద్ధపరచమంటే ఆత్మ పొందుకున్న సరే ప్రత్యేకమైన పుస్తకంలో మనం చూస్తాము పత్రికలలో అడుగు ప్రతివానికి ఇస్తాను ఆత్మను తర్వాత ఆయన ఎవరు ఆయన ఎందు విశ్వసిస్తున్న వారికి ఉచితంగా ఆయన ఆత్మను అనుగ్రహించిండు అంటే విశ్వాసం ఉంటేనే పరిశుధాత్మ వస్తుంది అది ఆటోమేటిక్గా అని వాక్యం సరే రెండు గుంపులు నువ్వు అడగకపోతే పరశుదాత్మ ఇవ్వడు అన్న ఒక గుంపు ఒకటి ఉంటే ఆయన విశ్వాసం నుంచి ప్రతి వానికి పరశుధాత్మను వరం అనుగ్రహించిండు అనేది వాక్యం అంటే నువ్వు ఆయన విశ్వాసం వస్తేనే పరశురాత్మ వస్తుంది అన్న అని చెప్పబడ్డ గుంపు ఒకటి కానీ నేను ఈ విషయం బాగా తెలుసుకున్నా నువ్వు పొందుకున్న పరిశుధాత్మని నీతో పాటు నిలబెట్టుకోవాలంటే నీ రక్షణ అనుభవాన్ని కొనసాగించుకోవాలా జీవితంలో చివరి వచ్చి లేకుంటే పరశురాము ఎందుకంటే బాగా చేసుకోండి ప్రభును ఒకసారి హృదయ స్వీకరించినాక నువ్వు సైతాన్ని కూడా స్వీకరించలేవు ప్రభువు ఆ తన స్థలాన్ని దుష్టంతో పంచుకోడు మనం మంచుకుంటామా ఓ తెటవాడు పక్కన వస్తే వాటితో పాటు సహాసం ఉండలేవు కదా నీ ఎప్పుడు పక్కనే ఒక డేంజర్ లాంటి నీకు కనిపిస్తుంటాడు వాళ్ళతో ఉండలేదు త్వర త్వరగా జారుకుంటా ఉంటావు ప్రభు కూడా నీ హృదయంలో ఆయనకు ఆహ్వానించినాక దుష్ణువుడు వచ్చి ఏ పక్క కూర్చొని నా పక్కన అంటడా అనద ఆయన విధానం అది కాబట్టి మన హృదయాన్ని సమర్పించుకున్నాక పరిశుతాత్మ తప్పకైన వరం అనుగ్రహిస్తున్నారు అది వరం అది వరం ఆయన కొరకు నువ్వు తీర్మానిస్తాను వరం ఇస్తాను ఎందుకంటే ఆయన కొరకు సాక్షి ఉండాలంటే వరం అవసరం ఆయన కొరకు సాక్షిగా జీవించాలంటే పరిశుధాత్మ వరం అని చెప్పి దాని తర్వాత ఆయనకు ఏ రిజిగా ఉండగలవు బూది గంథంలోకి ఏ రోజు సాక్షులు ఉండగలవ ఈ సత్యం తగలేసిన కొరకు నీకు వరం ఇచ్చింది పర్శురా దృష్టి మిమ్మల్ని అప్పుడే మీరు బూది వరకు సాక్షులుగా ఉండగలరు అన్న విషయాన్ని జ్ఞాపకం నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుని కేవలం మధ్యలో ఉంటేనే భయపడతావా మధ్యలో ఉంటేనే భయపడదన్నాడు మీ హృదయం ఉంటే చెప్పండి అసలు భయపడతావా ఎత్తిపోతే భయపడేది లేదు నేను ఎవరికి భయపడను ఎందుకంటే యోగ శివతో దేవుడు నీ దినవులన్నిట ఏ నరిని మొహము చూసి నువ్వు భయపడవద్దు అని వాగ్దానం చేసి నేను అది వాగ్దానం నువ్వు భయపడద్దు దేనికి భయపడద్దు మహారాజే చనిపోతావు కదా దాని గురించి భయపడతామా మన పనులు ముగించుకోవాలా నీ ఇంటికి చక్క పెట్టుకోవాలా రమ్మంటే వెళ్ళిపోవాలా భయపడచ్చు మతకరేస్త జీవితంలో ఉన్న బలైన దానికి భయపడతా ఉంటాం మనం బలి కనిపిస్తే భయపడతాం దిన కొడుకు కనిపిస్తే భయపడతాం బటర్ఫ్లై కనిపిస్తే భయపడతాం ప్రజాన్ని భయపడతామే లేదా వాటిని కూడా క్రమే సృష్టించి అన్న విషయం జ్ఞాపకం చేసుకుంటే భయం వస్తుందా మాములు చేస్తే భయపడతాం కుక్కని చూస్తే భయపడతాం ఏదో భయపడతాం ఒక వాటిని ఇరవై జీవులు అంటే మృగాలు అన్ని రకరకాల జీవులు ఉంటాయి క్రూర మృగాలు ఇరవై ఉంటాయి అవి ఆ ఇరవై మృగాల నుంచి నాకు ఏ హాని కలగకుండా కాపాడు అని ప్రతి మృగానికి పూజ చేస్తారు కొద్దిలేచి మీరు తెలుస్తుంది కానీ ఎప్పుడైతే నువ్వు ఆ సత్యాన్ని గ్రహించినప్పుడు వాటిని కూడా సృష్టించే వాడు కదా అవి నాకెందుకు హాని చేస్తాయి అన్న విశ్వాసాలు అవి నేను హాని చేస్తాయా చేయవు కదా అవి కాబట్టి ప్రతి మనం భయపడుతుంటాం ఈ లోకంలో భయపడద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు అటువంటి వాడు సేవ చేయలేదు మిషనరీసు వాళ్ళ దేశాలు విడిచిపెట్టి ట్రైబల్స్ మధ్యలో వచ్చి ఇక్కడ సేవ చేశారు ఎక్కడ సేవ చేశారు భయపడి చేసిండ్రా దేవుల్లో ఉన్నంత స్వాతంత్రము రక్షణ అనుభవంలో ఉన్నంత ఆనందము వాళ్ళు పంచుకోవడం పంచుకోవడం కొరకు వచ్చి ఇప్పుడు ఎవరు చేస్తున్నట్లు మిస్టరీ ప్రాణం పోనంతగా రోగాలతో ఎంత మంది మిస్టరీస్ చరిత్ర నేను జరిగినను పిల్లలు చనిపోవడము నేను పోయిన ఆదివారం మొన్న ఒక మిస్టరీ గురించి జాన్ ఓవెన్స్ అంటే ఆయనకి పదకొండు మంది పిల్లలు ఆయన సేవ జీవితంలో ఎంతో మంచి సేవ చేసిండు ఏ రోజు కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు ముగించే వరకు తన జీవితం ముగించేవారు ఎవరి దేశాల్లో